ఇది అది నాకు కంప్లీట్ లాదు ఇది మనస్సులో మూవ్మెంట్ లేకపోతే వాళ్ళు లేదు ఇప్పుడు రెండూ కలుపు కలిపితేషం చేస్తాం మనోమయం జగత్ జగత్ అనేది మనస్సు యొక్క వికారం తప్ప మరించేమీ కాదు అంటారు మనస్సు యొక్క వికారమే జగత్ కాబట్టి జగత్తులో మార్పులు రావాలంటే ఏం చేయాలి నీ మనస్సులో ఏమి కాబట్టి జరగకక్కడు మీ మనస్సులో ఇట్ ఈజ్ యాజ్ యాజ్ ట్రూ యాజ్ యువర్ మైండ్ ఈజ్ ట్రూ అంటే ఇది కన్క్లూషన్ వ్యావృత్తి అనువృత్తులతో కంక్లూషన్ తిరిగి లేని కన్క్లూషన్ ఇది అర్థం చేసుకోవడానికి మనకి ఒక జన్మ పట్టచ్చు తర జన్మలు పట్టచ్చు బట్ దట్ ఈస్ ది ట్రూ దాంట్లో ఇది తిరిగే లేదు అసలు అది సార్ కాబట్టి వ్యావృత్తి అనువృత్తుల చేతనం ఏది సిద్ధించింది అంటే సో ఆ సిద్ధించినటువంటి ఆ సిద్ధాంతాన్ని ఉపసంహారం చేసేస్తున్నారు ఉపసంహారాన్ని కంక్లూడ్ చేస్తున్నారు ఒకసారి మళ్లీ చెప్పేసి కంక్లూడ్ చేస్తున్నారు ఏమని అన్నమయం ఇత్యాది తర్వాత ఇంకా మిగతా వాటి గురించి పెద్ద లేదు అన్నమయం మనహ దగ్గరే పెద్ద చర్చ అన్నమయత్వం సిద్ధం ప్రాణ మరైతే కంక్లూడ్ చేసేప్పుడు ఎలా కంక్లూడ్ చేయాలి అన్నమయం హిశమన అని ఆగిపోవాలి కదా మరి అపోమయ ప్రాణ మరి ముందు చెప్తున్నారు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాగంటే ఎలాగైతే ఈ మనస్సు అన్నమయమము అని అదే విధంగా అదే రూమ్ను బట్టి తపోమయ ప్రాణ ఏదైనా ఈ వాక్ అనే విషయం కూడా మీకు సిద్ధించుకుంది దాంతో సమానము ఇంకా ప్రతీదీ సిద్ధింపదేదు ఇట్ ది సేమ్ రూల్ ఇట్ ఫాలోస్ అని అభిప్రాయం తరువాత తదేతద్ధా పితిరుత మన ఆదీనా అన్నాదినయత్వం విజ్ఞ విజ్ఞాతవాన్ శోతకేతు సో ఈ విధంగా తండ్రి చేసిన వ్యాఖ్యానాన్ని ఆ శ్వేతకేతువు చక్కగా అర్థం చేసుకున్నాడు సో మొత్తం జగత్తంటా త్రిగురుత్కృతం ఈ దేహము ఇంద్రియములు మనస్సు కూడా త్రిగురుత్కృతమే కాబట్టి తేజోబందములు తప్ప మరేమీ లేదు ఆ తేజోబందముల యొక్క మూలము సతే కాబట్టి సదే తమే వాజ్తీయమ్మ అనే కంక్లూషన్ బాహ్యంలో రెండు సందర్భం బయట సతే లోపల సతే అనేటువంటి నిర్ణయాన్ని ఆ విధంగా ఆ ప్రకరణలో చెప్పారు శ్వేతపేతకు చక్కగా తెలిసింది విజ్ఞౌ విజ్ఞాతవాన్ తెలుసుకుంది సో త్రివృత్కరణము అనే ప్రకరణం పూర్తయిపోయింది ఆ విషయాన్ని సూచించటం కోసం విజ్ఞావితి విజజ్ఞావితి రెండు సార్లు అంటారు రెండు సార్లు అంటే ప్రకరణం పూర్తయింది తర్వాత యుద్ధాలతో హారిణి శోపచేతుం పుత్రమివాచ స్వప్నా సోమ్యా విజామీతిపురుష స్వీతి నామో సంపన్నోమీతో తస్మాదనం उदारक आरुह श्वेतचेतवाच ये बोधिस्ना कदा आरु अं अरुणि को अब अरुणाप्यम आरु आरुे अपथ्यम आरुेयन अला वे श्वेत ఆరుని కొడుకు అరుణి అరుని యొక్క కొడుకు విశ్వత అరుణుని కొడుకు అని చెప్పేసి ఊరుకున్నారు అక్కడ ఆయనకు పేరుంటుంది కదా సన్ ఆఫ్ సోన్ సోన్ ఏదో ఉందా లేదా ఏదో ఉందో మానిందో అక్కడ ప్రకరణంలో ఉన్నాక అనుకోలేదు కానీ ఇక్కడ అనుకుంటున్నాను ఆయన స్వంత కూడా ఒకటి అదే ఉద్దాలక ఆ మాట అంతకు ముందు లేదు దాళ్లకు హారుని ఇంతేదాకా మీకు ఉద్దాలకహ అని మాట రాలేదు దాళ్ళకో హారుని ఈ ఉద్దాలకుడు చాలా గొప్ప మహాత్ముడు చాలా వస్తుంది దాకా నేను ఏదో కలిసి వచ్చారు నాటా ఆయన హెస్ట నాకు తెలుసానో పిచ్చి నాకు లేదు అదనవసరం కూడాను ఒక మహాత్ముడు పేరు అలా వినపడుతూ ఉంది ఆయన చందిక ఉద్దాలకుడు అదే ఆ ఉద్దా ఉద్దాలకుడే మీరు విన్నారా కథ చందిక కథ అది యుద్ధాలకునే కదా అదో అక్కడ ఆ కథలా యుద్ధాలకుడు ఉంటాడు ఇక్కడ మళ్ళీ మాకు వేదాంతంలో ఆరోగ్యం అయినప్పటికీ యుద్ధాలకుడు ఉంటారు యుద్ధాలకునే యొక్క పోతుంది అలాగే బ్రహ్మాండ పుస్తకంలో యుద్ధాలకుని సమాధి అనే చేపత్రం మీద ఒప్పుకుంటే చదవచ్చు చాలా మంచి చేద్దది కూడా సో కరెక్ట్ దాకా అది కూడా చాలా చాలా బారాశారు అక్కడ స్వామి అఖండానికి ఆ కనుక ఈ యుద్ధాలకడ అనే పేరు మనకి వినపడుతుంది గొప్ప మహాత్ముడు ఆయన సో ఉదాళక అరుణ్ ఆయనే ఈ శ్వేతచేతువు తండ్రి ఆయన శ్వేతచేతువుకి చెప్తున్నాడు ఉత్తర భాష ఏదో సందర్భంగా చెప్తున్నాడు నివృత్కరణం అయిపోయింది హే సౌమ్య స్వప్నా స్వప్నాం గురించి చెప్తాను తెలుసుకో అని అంటున్నాడు అంతమంటే నిశ్చయం అంటే స్వరూపం స్వప్నాథ నిద్ర మనలో స్వప్న శబ్దానికి కళ అనే కాదు నిద్ర అని కూడా అర్థం ఉంది వ్యర్థాలు ఎలా ఉంటూ ఉంటే సంస్కృతంలో స్వప్నము స్వతికి స్వాపము ఇవన్నీ కూడా నిద్రకి సంబంధించిన పదాలు కళకి కూడా కళ నిద్రలో వచ్చితే కనుక దానికి కూడా స్వప్నము అనే పదం ఉంది కానీ స్వప్న శబ్దానికి నిద్ర అర్థం ప్రయ స్వప్న అని చెప్పారు మీ నిద్ర మీ నిద్ర మూడు నిద్రలు ఉన్నాయన్నారు మూడు నిద్రలు ఎందుకు ఒకే అంటే నిద్రా నిద్రా తత్వ మజానక విషయం తెలియకపోవడమే నిద్ర నిద్ర అంటే ఏంటి తెలియకపోవడమే కదా తెలియకపోవడమే నిద్ర ఇప్పుడు మీకు ఎన్ని నిద్రలు ఉన్నాయి మూడు నిద్రలు ఉన్నాయో ఒకటి ఉందా ఎందుకంటే నిద్రపోయినప్పుడు వీడికేమీ తెలియదు జాగ్రత్తలు కూడా వీరికి ఏమీ తెలియదు కదా జాగ్రత్తలో తెలిసిందా బ్రహ్మ తెలిసిందా వీరికి స్వప్నావస్థల ఏమన్నా తెలిసిందా వీరికి కాబట్టి ఇప్పుడు ఎన్ని నిద్రలు ఉన్నాయి వీడికి త్రయస్వప్నా నిద్రలు జీవితం అంతా కూడా ఒకే దీర్ఘ నిద్ర ఆ దీర్ఘ నిద్రలోనే వీళ్ళు నిద్రపోతాడో నిద్రలో వస్తారు కలవకుంటాడు అన్నే ఆ నిద్ర లేకుండా నిద్రాతత్వ మజానసత్వం తెలియకపోవడం యథార్థ స్వరూపం తెలియకపోవడమే నిద్ర ఎనివే స్వప్నాం అంటే నిద్రాస్వరూపాన్ని మీకు చెప్తాను తెలుసుకో అని అవస్థాత్ర విచారంలో సుశుక్తి విచారాన్ని మొదలుపెట్టారు ఇప్పుడు కూడా ఉపనిషత్తుల్లో చెప్పే కంక్లూషన్స్కి లోకంలో ఉండే అభిప్రాయాలకి కర్మకాండలో అక్కడ అక్కడ ఇవ్వకుని ఏమైనా చెప్పు ఉండచ్చు స్మృతుల్లో అక్కడ వినో నాలుగు మాటలు అక్కడ అక్కడ విని ఉండొచ్చు దీంట్లో శాస్త్రంలో ఉన్నదంతా మన వాళ్ళు ఈ మహాత్ములు వాళ్ళ సుఖపోల కల్పన తోడు చేశారు ఇదంతా కూడా దీని అంతా వరకోసి ఓటుగా లోకంలో అనేక దృష్టాంతాలు వస్తూ ఉంటాయి ఏమంటారంటే మనిషి చచ్చిపోయినప్పుడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడంట చచ్చిపోయినప్పుడు గోడస్తాయా నిద్రపోయినప్పుడు వారు కలిసి వెళ్తాయో నేను చెప్పు చచ్చిపోయినప్పుడే మన దగ్గర లేడు కదా ఎక్కడికో వెళ్ళాడని ఎలా చెప్తావు మన చుట్టుపక్కల లేదు కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఉండాలి సరే ఎక్కడికి వెళ్ళాడో మనం చూద్దాము స్వర్గానికి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడా నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ముందుని వాడు అర్థం చేసుకో నిద్రపోయినప్పుడు ఉండడా లేడు కదా మరి వారు ఎక్కడైనా ఆలోచిపించారు పాయింట్ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడనే గోడే కానీ నిద్రపోయినా కూడా అక్కడికి వెళ్ళాడు వాడెక్కడికి వెళ్ళాడు నేను ఎక్కడికి వెళ్ళాను ఇది క్షతిం చేతి చేస్తే చదివిపో తర్వాత చూద్దాం అది క్షత్రం చేస్తున్నాం స్వప్నాంతమే నిజానీ నీకు నేను సుశక్తి స్వరూపాన్ని చెప్తాను అయినో తెలుసుకో ఎటైతే పురుష స్వపితి నామ ఏ కాలంలో అయితే ఈ వ్యక్తి వాడు నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు ఆ నామకరణం స్వపితి ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు సో ఆయన వెళ్తే ఆయన ప్రొఫెసర్ అంటే ఇప్పుడు ఈ ప్రొఫెసర్ వెళ్తే ఆయన ఒక క్వాలిఫికేషన్ అవునా కదా ఒక గుణం అయిన ఆయన ఏం చేస్తు ఆయన ఏంటి నిద్రపోతున్నాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు కూడా గుణం అవుతుంది ప్రొఫెసర్ గుణం అవడం కాదు వారు ఏం చేస్తున్నాడు అంటే పాకెట్స్ పిక్ చేస్తున్నాడు అదొక గుణం అవుతుంది వ్యక్తి యొక్క స్వరూపంలో భాగం అయిపోతుంది కాబట్టి స్వపితి నామ అడుక నామకరణం చేశారు పేరు పెట్టారు పేరు వెళ్ళగలుగుతారు ఆ సందర్భాన్ని కొట్టిపోయి అంతే కదా అలాగే ఇప్పుడు సందర్భాన్ని కొట్టి వాడికి స్వపితి అని పేరు ఈ స్వపితి అన్నది అక్కడ మీరు తెలియాలి భగతి భగత భగంతి తెలుసు ఈ స్వపితి ధాతి అండి ఆ టీ మీ కాదు చెప్పండి ఒక్కసారి స్వపితి స్వపత స్వపంతి అది ఆ ఈ ఎక్స్వా వస్తుంది భగతిలో అలా కదండి స్వపతిలో అ ఈ అంతేకనే అది భారీ గణం లేదు కాదు ఇంకో గణం లేదు అక్కడ ఒక ఈ ఉడాగణం ఏదో ఎక్స్ వస్తుంది ఏకవచనంలోనే వస్తుంది స్వపిషి స్వపథ స్వ స్వతి అని చెప్తున్నారు వీటిని వరిఫాయి సో వాళ్ళు వరిఫాయి లేకపోతే సో స్వతి ఈ స్వతితి అంటే ఫలానా వాడు స్వపితి హీ స్లీ సహా సహా భవతి అని ఉంటుంది కదండి సహాతి రామ స్వపి పురుషి పురుష స్వపితి నామ ఇప్పుడు మనిషికి ఏదైనా పేరు పెట్టేప్పుడు వారు చేసి పనిని బట్టి పేరు పెడతారా అని పేరు పెడతారు వాడు చేసి పన్ను పెట్టి పెట్టిన పేరు కదా ఇప్పుడు స్వతిథి అనే దాన్ని బట్టి వాడికి స్వతిథి నామక శృతి పేరు పెట్టిందంటే అవస్థా విచారం చేసేప్పుడు స్వతిథి నామ వీడు ఏమవుతాడు స్వపితిలో హే శూన్య తదా సతా సంపన్నో భవతి ఆ సత్తు ఏ శక్తి అయితే రూపంగా ఈ సర్వ జగద్రూపంగా ప్రకటమై ఉన్నదో ఈ దేహేంద్రియ మన సంఘాత రూపంగా కూడా ప్రకటమై ఉన్నదో ఆ శక్తితోటి వీడు విలీనమైపోతాడు సంపన్నో భగతి తరంగము చల్లారింది ఆగిపోయింది ఆగిపోతే ఏమవుతుంది సముద్రంలో విలీనమైపోతుంది సముద్రం అయిపోతుంది సముద్రంలో విలీనం అయిపోతుందంటే సముద్రంలో మునిగిపోయి అక్కడ వేరే అలాగే బాగుందని అలా కాదా కొంతమంది ఆచారీత అలా చెప్పే చేశారు విష్ణువులో కలిసిపోయాడు అంటే విష్ణు లోపల ఉంటాడు వేరే ఉంటాడు విష్ణు లోపల వీడు వేరే ఉన్నాడు అనుకోండి విష్ణువు ది న్యూసెన్స్ వీడికి న్యూసన్స్ బోత్ లేదా విష్ణువులో కలిసిపోయాడు అనుకోండి ఈ బోతే కాబట్టి సముద్రంలో తరంగము అలాగే విలీనం అయిపోయి సపరేట్ గా అడిగిన లోపల ఈ తరంగం వేరే సపరేట్ గా ఎన్ని మళ్ళీ కలిపిస్తుందా సంపన్నో భగతి నేను ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి అని మీరు అనుకుంటున్నందు సేతే నేను ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి అని అనుకోవడం మానేస్తే ఈ ఆర్ది సత వారి బ్రహ్మన్ మీరు నిద్రలో అదే చేస్తున్నారు కదా అలా నా వ్యక్తి నేను ఈ వ్యక్తిత్వంలో బరి ఆ మహాభారం ఈ పర్సనాలిటీ ఇది మహాభారం ఎందుకంటే వీడు నేను ఈ ధనకార్యం చేస్తున్నాను నేను ధనాన్ని సంపాదించి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాను అని అనుకుంటాడు మరి అంత పని అంత అంటే ఎంత దరి అది ఆ నిద్రపోతాడు ఆ దరివి ధరించలేక నిద్రపోతాడు నిద్రలోకి వెళ్ళగానే ఆ దరి అంతా కూడా దిగిపోతాయి అంటే ఆ తర్శనం లేకుండా అయిపోతాడు ఇప్పుడు వీడు నిద్రపోయి లేచిదాకా ఈ కుటుంబాన్ని మరి రక్షించింది ఎవరండే వీడు రక్షించలేదు కదా ఈ హలో కదా సరక్షిత రక్షత యోహి గర్భే అంటాడు ప్రహ్లాదుడు ఎవడైతే గర్భంలో ఉండగా రక్షించాడో వాడే రక్షిస్తాడు సరక్షిత రక్షిత అన్ని జాలిప్తే సో సరక్షిత రక్షించే గర్భంగా ఉండగా ఎవడే రక్షించడు తల్లి రక్షించలేడు తండ్రి రక్షించలేదు డాక్టర్ మాత్రం రక్షించాడని ఆ ఉంటే అలా అనిపిస్తుంటా వాస్తవంలో గర్భంగా ఉండగా రక్షించింది ఈశ్వరుడే వాడే రక్షిస్తాడు గర్భం నుంచి బయటకు కూడా నేను నిద్రపోతుండగా ఫ్యామిలీ అందరూ ఎవరు ఎవరు నేను తెలివి తర్వాత కూడా వాడే ఇదో భ్రాంతి అండి నేను రక్షిస్తున్నాను అనేది భ్రాంతం నేను పోషిస్తున్నాను నేను ఈ పని చేస్తున్నాను వీడి జీవితాన్ని నేను నడిపిస్తున్నాను నా మూలంగా వీళ్ళు ఇలా ఉన్నారు ఇది మహాదోషం ఇదే ఆ వ్యక్తిత్వం యొక్క బరువు ఆ బరువు దానితో వీళ్ళు అలసిపోతాయి అలసిపోయి ఇంకా ఆ బరువు నవ్వి లేక దాన్ని అవతల పారేసి నేను ఐఎం నాట్ ఎ పర్సన్ ఐ డోంట్ వాంటీ ఎర్సన్ అన్నట్టుగా ఈ ఫాల్స్ ఎస్ లీ అంటే ఎప్పుడైతే వీడు తర్శనం కాదో బ్రహ్మలో విలీనమైపోతాం ఎందుకంటే వీడు ఎప్పుడూ బ్రహ్మ బ్రహ్మ కంటే భిన్నంగా వీడెప్పుడు లేడు నేను బ్రహ్మను కాదు ఫలానా వాళ్ళని వీడు భాంతికడు ఉన్నాడు తప్పిస్తే మాను మానుక బంధనమే ఆయో అన్నారు సో నేను భర్తను బస్ ఒక కార్యకర్త బర్ధన్ నేను తండ్రిని ఒక యాడ్ ఐ వన్ అవర్ బర్ధన్ మాను మానుక మానంటే నేను అలా అనుకోవడం నేనేమో కొడుకుని నేను సోదరుణ్ణి నేను ఇది నేను అది ఓకే వి యాడ్ ద సోమనీ థింగ్స్ అందరినీ త్యాగ పెద్ద పెద్ద మాను మానకరు బంధనమే ఆయో నేను భర్తని కాదు నేను తండ్రిని కాదు నేను కొడుకుని కాదు నేను ఏమీ కాదు నేను ఏది నేను ఏవిటో నాకు తెలియదు కానీ నేను ఏమి కాదో నాకు తెలుసు యశస్సులోకి సంకషం చేసి నీకే తెలుస్తుంది ఏది కాదు సో నేను ఏది కాదో నాకు తెలుసు నేను ఏదో నాకు తెలుసునో నాన్నో తర్వాత చూద్దాను నేనేమి కాదో నాకు తెలుసు నేను నిద్రలో ఏది కాకుండా పోతూ ఉంటానో రోజును ఇవన్నీ కాకుండా పోతున్నా లేదా అటు సతా సంపన్నో భరణం అంటే థింగ్ ఇస్ అంటే విషం మనం ఆ సత్తులో కలిసి సద్రూపంగా ఉంటాం దాన్ని స్వపితి అంది కదా స్వపితి పితిలో ఆ పెట్టుకున్నాం వస్తు అలోకం అతిథి అన్నా అతిథి అన్నా ఒకట స్వ స్వ అంటే తన యథార్థ స్వరూపాన్ని తనదైన దాన్ని లేకపోతే తానైన దాన్ని అతిథి అని దానికి నిర్వచనం స్వం అతిథి అంటే స్వం అతీతో భవతి అతీతహానో పదం ఉంది అతీత సర్జ ఇలు గతం ధాతులు నుంచి ఇత వస్తుంది తా అని చేస్తే ఏతి నగున్నుత ఏమి వహ ఇ అందో ఏ అయామి అయావ అవీ అపియి అతి ఉపసర్గ అి ఇత అ విలీనమే అతీతో భవతి సో తన స్వరూపంలో తానైనా దాంట్లో ఇది విలీనమవుతుంది తానైనాది అంటే ఏంటండి ద ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ నాట్ కాన్షియస్ దట్ ఈ స్లీప్ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి స్లీప్ యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకుంటారంటే మనకి తెలుసున్న ఎగ్జిస్టెన్స్ అయితే కాదు అన్నట్టుగా తెలుసుకుంటాం యు ఆర్ అంటే స్లీప్ లో యు కూడా యుగ్రతలో యు ఆర్ దట్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ బి అండ్ అక్కడ అయితే అసలు సమస్య లేదు నాట్ ఓన్లీ దాట్ అజ్ఞానం చేత యు టేక్ యువర్ సెల్ఫ్ టు బి దిస్ ఆర్ దాట్ అర్థమైందండి జాగ్రత్త వ్యవస్థలో మీ స్వరూపం ఏమిటి యు ఆర్ అది మీ స్వరూపం మీరు ఆ స్వరూపాన్ని విస్మరించి అజ్ఞానం చేత అలవాటు చేత యు టేక్ యువర్ సెల్ఫ్ టు బి దిస్ ఆర్ దాట్ అయామ్ నా స్వరూపం నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా మీరు అసలు ఎప్పుడూ అయాంలో ఉండడం అయామ్ నా స్వరూపం ఎప్పుడూ తెలుసుకో ఎందుకంటే తెలివిగా ఉన్నంతసేపు కూడా అయామ్ దూస్ అర్ అయా బాట్ ఎలా ఉండదు పక్కన జోడిస్తాను ఏది జోడించకుండగా అలాగా నిర్వితారంగా శుద్ధంగా అహమస్మి అని నిలిచి ఉండడం ఎందు జాత కాదు సో తెలివిగా సపోజ్ యు జస్ట్ స్టే అజయామ్ Neither this nor that. Just I am. After I am not a the existence which is conscious of itself. Self-evident, existence. A the existence law are conscious of itself and a concept in this process, then you drop yourself and you can do it. You are without being conscious of yourself as a person. You are without being conscious of yourself as a person. You are without being conscious of yourself as a person. అనేటువంటి చేతన ఆ రకమైన అవగాహన చేతన ఆ రకమైన మానసిక ప్రవృత్తి లేకుండా నిలిచి ఉంటారు అదే బ్రహ్మ అదే స్వతంత్ర ఎగ్జిస్టెన్స్ కాబట్టి మీరు ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అటువంటి ఎగ్జిస్టెన్స్ లో మీరు విలీనమైపోయి ఉంటారు స్వం అపీతో భవతి అంతేతనే తస్మాదేనం స్వపితీత్యాచక్షతే అంచేతనే ఆ స్వపితి అనే పదం అలా వచ్చింది స్వం అతీతో అతీతో అంటే జాగ్రత్తలో ఉన్నది ఏంటి తనది కానిది అని అంటే జాగ్రత్తలో ఉంది కదా తనది కాదు దేహము అంతటే జహాతి అంటాడు బండి చక్రవర్తి వామనావతార ఘట్టంలో దేహము అంతటో జహాతి ఈ దేహాన్ని మనం సేవ చేసి చేసి చేసి పెడితే ఆఖరికి ఓ రోజు సో స్వం భవతి అది స్వతికీకి దీని మీద భాష్యకారులు చాలా విస్తారంగా రాస్తారు చూద్దాము మనసి ీవేనాత్మనా అనుప్రవిష్ట పరాదేవత ఆదర్శ ఇవ పురుష ప్రతిబింబేనా జలాచ సూర్యాద ప్రతిబింబై దీన్ని సంబంధ భాష్యం అంటే గదచన భాష్యాన్ని ఒక్కసారి సంగ్రహం చేసి ముందుకు పట్టుకెళ్తారు సో చూడండి ఆదర్శ ఇవ పురుష ప్రతిబింబేన పురుషుడు అర్ధంలో ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు దాన్ని పౌరగొట్టుకుని దూసుకెళ్ళాడు కాదు ప్రతిబింబేనా ప్రతిబింబముగా ప్రతిబింబము రూపంగా నియోజక రూపంగా ఎంత ప్రవేశించాడు అవునండి ఎంత ప్రవేశించడంతో లేదంటారు అర్థాంతో ఇంకా ఎవడైనా ఉన్నాడు ఇదే ప్రవేశించాడు ప్రతిబింబము రూపముగా అది అలాగే సూర్య సూర్యాదయ సూర్యులో ఆదిశద్ధించేది చంద్రుని తెచ్చుకోండి సూర్యుడు చంద్రుడు మొదలైనవి జలాభిష్ణుగా జలమే మొదలగు వాటి జలం కావచ్చు లేకపోతే అర్థం కావచ్చు అటువంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ఏమైనా ఉంటే వాటిల్లో కూడా ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలనేవి ప్రవేశిస్తాయి ఎలా ప్రవేశిస్తాయి అక్కడి నుంచి వేగంగా వచ్చేసి చూసిపోతాడా కాదు ప్రతిబింబి ప్రతిబింబముల రూపంగా ప్రవేశిస్తాయి పెద్ద అదేవిధంగా ఆ సద్దేవత పరాదేవత దేవతలు అన్నింటి నెత్తి మీరు దేవత దేవతలు నెత్తిమీది దేవత మూడు తేజోబర్ణములు వీటన్నింటి నెక్కి దేవత ఎవరు పరా దేవత దేవదేవ దేవతల పై దేవత అంటే సరైన జగత్కారణమైనటువంటి ఆ సతే ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ అది ఈ మనస్సులో ప్రవేశించింది మనశ్శక్క నుంచి వచ్చింది త్రివృత్కరణం నుంచి వచ్చింది అన్న వింహిస్తోంది మనహ సో ఈ దేహేంద్రియ మనస్సంఘాతంలో మనస్సులో ప్రవేశించింది ఎలా ప్రవేశించింది ఆత్మ జీవరూపముగా ప్రవేశించారు ఈ సమాచారం అంతా మనం చూసాం కాబట్టి ఇప్పుడు మనస్సులో ఉండే చేతన పురుషుడు ఎవరు అదో అపరాధం అర్ధరంగా ఉన్న ప్రజల నువ్వే అదేవిధంగా మనస్సులో జీవరూపంగా ఉన్న పరాధం ఉన్నది ఎవరు జీవుడు ఇండివిజువల్ సెపరేట్ ఫ్రం ఈ దేశ్ సెపరేట అలా అలాగైపోయి అజ్ఞానం దృఢంగా దాహణమైన అజ్ఞానంలో బతకడానికి అలవాటు అయితే ఉంటాం కనుక అలా అనిపిస్తుంది జీవితంలో అలా అనిపిస్తూ ఉంటుంది అజ్ఞానం కదా శాస్త్రంలో కూడా అలాగే వినిపిస్తే ఇంకా అది అభాగం కలిపితే ఇంకా ఉన్నాల్సి ఉంటుంది శాస్త్రంలోకి వచ్చేప్పటికైనా సత్యం జరిగాలి కదా సూర్యుడు ఉదవిస్తున్నాడు అష్టమిస్తున్నాడని జీవితంలో అనుకుంటున్నాం అయితే ఉదవిస్తే లేచి పలుకోవడం డీటి వెళ్ళి భోజనం చేసుకోడుతున్నాం ఇదంతా బాగానే ఉంది కనీసం సైన్స్ పుస్తకం జరిగేప్పుడైనా సూర్యుడు చుట్టూ వీరుడికి హృదయా సమయాలు లేదని తెలుసుకోవాలా అక్కడ కూడా అదే అజ్ఞానాన్ని కొనసాగిస్తారా కాబట్టి సో అక్కడ కూడా అదే అజ్ఞానం కొనసాగితే ఇంత మీరు బావుకుడు ఇది ఎప్పుడు కనుక జీవరూపంగా ఆ పరాదేవతయే ప్రవేశించి ఉన్నది అని మనము చూసి ఉన్నాము తన్మన అన్నమయం వాత్రాణాభ్యాం సంగతమధిగతం సో ఏ మనస్సులో ఆ పరాదేవత ప్రవేశించిందో జీవరూపంగా ఆ మనస్సు అన్నమయమని కూడా అధికతం తెలుసుకున్నాము మనస్సు అన్నమయ్య అన్నమంటే దాంతో తేజస్సు అప్పు ఉంటాయి అన్నీ అంతటా ఉంటాయి తెలుసుకున్నాం ఇంకా ఏం తెలుసుకున్నాము ఈ అన్నమయమైన మనస్సు వాక్ప్రాణములతో కలిసి ఉంటుంది సంగత ఈ వాక్ ప్రాణములు తేజోమయీ వాక్ అమ్మయము అప్పు అప్పు మాయా అన్నప్పుడు ఆ ప్రకారానికి మా వస్తుంది అనుస్వారస్య అనుస్వారస్య కాదు అష్టనాష్ అను ఎరోనునాశికనునాశ అప్పు మాయాన్నప్పుడు ఆ ప్రకారానికి అరునాశకొస్తుంది అనునాశక పరంగా ఉంటే అరుణాశకొస్తుంది సో ఎరహ ఎర్రలు ప్రకారం ఎర్రదవుతుంది దానికి అనునాశక పరంగా ఉంటే పాత వచ్చే అనునాశకేమిటొస్తుంది పాప బుద్ధం మా వస్తుంది సో అప్పుమయాల అమ్మయ అవుతుంది సో ఆపుకి ఈ విషయం మీకు తెలుసున్నదే అప్పు అబ్బువికారమే ప్రాణము సో ప్రాణం తేజోధికారం వాక్ ఈ తేజో తేజస్సు ప్రాణములతో కూడి మనస్సు ఉన్నది ఏవి గడపించడం కూడా అవన్నీ కలిసే సో ఇంకా అన్నమయము ఈ సమాచారం కూడా మనం తెలుసుకున్నాము సంబంధం గడచిన వృత్తాంతాన్ని చెప్తున్నాం మనదర్శన శ్రవణాదివ్యవహారాయ కల్పతే జీవుణ్ణి అహండి కల్పిస్తాం జీవ కల్పతే జీవుణ్ణి వ్యవహార కల్పతమర్థో జీవుడు జీవ కల్పతే జీవ అంటే ప్రతిబింబం ఆ సత్తు యొక్క ప్రతిబింబమే మనస్సులో ఉన్న జీవ సత్తు యొక్క ప్రతిబింబమే జీవుడు జీవరూపంగా ప్రవేశించింది కదా కాబట్టి జీవుడు కల్పతే సమర్థుడవుతున్నాడు దేనికి సమర్థుడవుతున్నాడు మనన దర్శన శ్రవణాది వ్యవహార్యవహారానికి సమర్థుడవుతున్నాడు లోక వ్యవహారము అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వ్యవహారం తెలుసుకునేవాడు తెలియబడేది అది వ్యవహారం మననం వీడు మననం చేస్తాడు సంకల్పం చేస్తాడు దేన్ని సంకల్పిస్తాడు జగత్తులో ఉండే విషయాన్ని సంకల్పిస్తాడు సంకల్పించబడి జగత్తులో ఉంటుంది వీడు సంకల్పం చేసి ఇవ్వడు అలాగే శ్రవణం వెళ్తాడు శబ్దం జగత్తులో ఉండేది వీడు వెళ్తాడు తర్వాత దర్శనము ఇలాంటి వ్యవహారాలన్నీ చేయటానికి వీడు సమర్థుడవుతున్నాడు వీడంటే పరాదేవతే పరాదేవతకి స్వతంత్రమైన వ్యవహారం ఏమి ఎలక్ట్రిసిటీకి దానికి ఏమి వ్యవహారం ఏమి స్థానిలో ప్రవేశిస్తే తిరుగుతుంది స్థానంలో ప్రవేశించమతే ఇంక తెగం చేయలేదు దీపంలో ప్రవేశిస్తే జరుగుతుంది ఇది ఏమీ చేయలేదు అనుకోండి ఏం చేస్తుంది ఏమీ చేయదు ఏదో ఒకటి చేయడం దాని పని ఏమీ చేయదు చెయ్యాలంటే దీంతో ప్రవేశించబట్టి మనస్సులో ఆ శక్తి ప్రతిబింబము జీవరూపంగా ప్రవేశించినప్పుడు మాత్రమే మీకు వ్యవహారం అవుతుంది ఆ వ్యవహారములకి అది సమర్థమవుతుంది జీవహ ఎలాగా ఉండి మనస్సునండి తర్వాత తర్వాత ఇంకొకటి మీరు గమనించండి ఆ జీవుని యొక్క మూల తత్వము నుంచి అది విడదగలదా ఎప్పుడైనా విడలేదు నెక్లెస్ బంగారం నుంచి దూరం కాగలదా కాలేదు ప్రతిబింబము ఆ పురుషుడి కంటే భిన్నంగా ఉండగలదా నీరు పక్కన పెట్టుకున్నాడు కాబట్టి అది ఉంది అంటే ఉన్నప్పుడు కూడా దాని స్థితి దాని ఉనికి ఈ పురుషుని ఎండే ఉంటుంది పురుషుని అందుకట్టుకునే ఉంటుంది అని చెప్పనే ఎలా కదలేడనుకోండి అది కూడా కదులుతుంది పురుషుడు వెళ్ళిపోయాడు అది కూడా పోతుంది అదేవిధంగా ఈ శోకాలు జీవా అనేవాడు ఆ సత్తి స్థితిని కలిగి ఉంటాడు ఆ ఉంటాడు సత్తు భిన్నంగా క్షణకాలం కూడా ఉండడు ఇప్పుడు సపోజ్ ఈ లోకం వ్యవహారం జరిగేప్పుడు శ్రవణాది వ్యవహారం చేసుకున్నాడు అనుకోండి ఈ వ్యవహారం అంతా అయిపోయింది అనుకోండి అయిపోతే ఏమవుతుంది అద్దమ్మను కనబడ్డాడండి ప్రతిబింబము కనపడింది మీరు అద్దం నుంచి దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి ఈ ప్రతిబింబం ఎక్కడికి వెళ్ళిపోతుంది మీలో కలిసిపోతుంది సూర్యుడు అక్కడ ఉన్నాడు అద్దం పెట్టాడు అద్దం బాగా కొట్టేశారు తీసేశారు ఎక్కడి అప్పుడు ఈ ప్రతిబింబం ఎక్కడికి వెళ్ళింది సూర్యుడే కలిసిపోతుంది అలాగే చెప్పాలి సూర్యుల్లో కలిసిపోతుందనే చెప్పాలి ఆ ప్రతిబింబం ఇంకా అలా కనపడడం కానీ అక్కడ ఏమి ఉండదు కాబట్టి కలవడం లేదు ఏమి లేదంటే అజాతవాదం అవుతుంది అర్థమైందా ప్రతిబింబం అంటే అవి ఉంటే కదా ఇట్ ఈస్ ద క్రిక్ ఆఫ్ ది సెన్సర్ స్టెప్ ఏమీ లేదు ప్రతిబింబం అంటే ఉంటే ఎక్కడికి వెళ్ళింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాచారం ప్రతిబింబమే లేదు అంటే అజేతవాదం ప్రతిబింబం ఉంది ఒక ఎక్కడి నుంచి నుంచి వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది సూర్యుడి దగ్గరికే సూర్యుల్లోకి వెళ్ళిపోయిందని చెప్తాను అలాగే జీవుడు కూడా జీవుడు అన్నది ఇది నథింగ్ మోర్ దాన్ కాన్సెప్ట్ ఒక భావన ఒక ఐడియా భర్త్ అంటే ఏంటి ఇస్ ఎ కాన్సెప్ట్ అంటే ఏంటి కొడుకంటే ఏంటి ఇస్ అ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ వాడికి ఇంకే అనుకూలంగా ఉన్నంతసేపు ఉంటుందండి అది ఇటువంటి ఇటువంటి ఒకప్పుడు ఈ కాన్సెప్ట్లో మీరు కొంత సుఖాన్ని అనుభవిస్తాడు సుఖమే కాదు సుఖభ్రాంతి ఉంటాయి సుఖమే ఉంటాడు ఆ కాన్సెప్ట్ మేము దుఃఖితంగా కూడా చేస్తున్నాం అంటే నేను తండ్రిని వాడు కొడుకు అని అనుకోవడం అంత అవివేకం అదే అనుకో కాపే కాంత కష్టేపు క్షయం చేసుకుంటూ వాడు వచ్చాడు నా ప్రార్థు క్షయించి వచ్చాడు వాడికి తండ్రిని రాక వాడు కొడుకు ఇ బాధ ఇది వారు అజ్ఞానం యొక్క విలాస తప్ప మరేందా ఎనివే సో మీకు వ్యవహారం చేస్తూ ఉంటాడు జాగ్రత్త వ్యవస్థలో ఇలాంటి వ్యవహారం చేస్తూ ఉంటాడు ఈ జీవుడు సోకాళ్ళు జీవ చ దూపా ఆ జాగ్రత్త వ్యవస్థ ఉపారమైంది చల్లారి ఉంది విచుగ్రహ ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు చా బాఖ ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళాడు ఎరండ ఒక్కటే ఉంది నా నెక్లెస్ నగ జరికి ఎక్కడికి వెళ్తుంది వందారంలో వెళ్తుంది ఇంకెక్కడికి వెళ్దో ఇంకెక్కడికైనా వెళ్తుందని మీరు అనుకుంటే అజ్ఞానం అంతకం కూడా ఒకటే ఎక్కడికి వాళ్ళు కాదండి వాళ్ళు ఎక్కడ కూడా వెళ్తుందని చెప్పారని అంటే అలా ఏదో చెప్పారు ఆ చెప్పి దానికి చెప్పినా హేతు ఉంటే సంతోషం హేతు ఉంటే ఏదో సంలాజికం వస్తుంది అలా చెప్పడానికి ఏదో సందర్భం ఉండాలి అలాంటి సందర్భం కూడా లేకుండా చెప్పారంటే అజ్ఞానులు చెప్పారని ఆల్సి వస్తుంది కాబట్టి స్వం దేవతారూపం ప్రతిపద్యత ఆ పరా దేవత ఉన్నదే ఆ దేవతారూపాన్ని పొందుతారు దేవతారూపాన్ని అంటే అక్కడ ఒకర్చుని రూపాన్ని పొందుతాడు కాదు ఆ సద్పాన్ని పొందుతాడు అంటే సత్తుండీ దేశకాలంలో గతీతమైన శక్తికి దేవత అని పేరు స్వయం ప్రకాశం కనుక దానికి దేవత అని పేరు పెట్టారు ముందు దేవతను లేదు ముందు సర్తనే అన్నారు తర్వాత అది ప్రకాశించడం స్వయం ప్రకాశం అయినప్పుడు దేవతను ఆది చేశారు ఇప్పుడు జాయతీగా వీడు నేను ఏకాగ్రముగా ఉన్నాను అని వీడు నేను ఏకాగ్రంగా ఉండడం ఏంటి చెంచలంగా ఉన్నా ఏకాగ్రంగా ఉన్నా అది మనస్సు యొక్క ధర్మం నేను ఏకాగ్రంగా ఉండడం ఏమిటి నేను ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మ అలా అంటే దాని అర్థం ఏంటి ప్రాజెక్టు కాంతి చెంచుంది బొమ్మ ఆగిపోయింది ప్రాజెక్టు కాంతి ఏకాగ్రంగా ఉన్నది నో సోజెక్త కాంతి అది చెంచంగానూ ఉండదు ఏకాగ్రంగానూ ఉండదు అది మరి ఎలా ఉంటుంది తను తన స్వరూపంలో ఉంటుంది ఎలా ఉంటుందనే ప్రశ్న ఉండదు ఫిలిము అర్థంగా పెట్టి ఆ ఫిలిముని మూవ్ చేస్తే అప్పుడు ఈ చలనము ఏకాగ్రత అన్నవి అనే రెండు స్టేజ్లు వస్తాయి కప్పీసి లైట్ యాక్సచ్ ఆ రెండు స్థితులు లైట్కి ఉండవు కాబట్టి ఏకాగ్రత ఈ రెండు దేనికి ఉంటాయి మనస్సుకుంటాయి ధర్మాన్ని మీరు ఎలాగైతే సిలిం యొక్క ధర్మాన్ని లైట్ మీద ఆరోపించారో మనసు యొక్క ధర్మాన్ని ఆత్మ చైతన్యం మీద ఆరోపిస్తే ఆత్మ యకాగ్రంగా ఉన్నదా అన్నట్లుంటుంది జాగ్రత్తగా ఆత్మే చంచలంగా ఉన్నదా అన్నట్లుంటుంది ఆత్మకే యకాగ్రత లేదు చంచలత్వము లేదు అలాగే జాగ్రత్తవస్థలో వ్యవహారం ఆత్మ ముందు కల్పితంగా ఉంటుంది ఆత్మ ముందు ఉన్నట్లుగా అనిపిస్తుంది వాస్తవంగా ఉండదు ఆ వ్యవహారం లేదు నిద్రావస్థలో ఆత్మకి వ్యవహారం లేదు అనే స్థితి కూడా లేదు ఎందుకంటే వ్యవహారం లేదు అనే స్థితి ఆత్మ ఏమి ఉందనుకోండి అప్పుడేమవుతుంది వ్యవహారం ఉన్నది అనే స్థితి వస్తుంది ఈ అపోజిట్ శ్రేణి దాని ఎందు ఉండవు ఉన్నట్లుగా మనస్సును బట్టి కనపడతాయి అని బృహదారంకంలో చెప్పారు అది కూడా మీరు ఇక్కడ గమనించదగది అని అంటున్నారు శంకర్లు తర్వాత సభి స్వప్న భూత్వా నటిక్రానికి వీడు నిద్ర వీడు ఇప్పుడు కళ కంటున్నాడు స్వప్నభూత్వ కళగంటున్నాడు ఆ కళ అంతా ఎవరండి వీడే వీడే కళంతా కళ వీడు కనీ కళ కళ అంటే స్వప్న ప్రపంచం వీడు చూసే స్వప్న ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది వీడి నుంచే వచ్చింది వీడే కళ వేయడండి కళలో ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఎవడైనా పై నుంచి ఎవడైనా తీసుకొచ్చి తెచ్చాడంటాను అక్కడ కానీ వీడే ఆ ప్రపంచాన్ని తన నుంచి ప్రాజెక్ట్ చేశాడు అట్నుంచి ప్రాజెక్ట్ చేసేది అంటారా సధీహు బుద్ధితో కూడి స్వప్నాన్ని చూస్తారు బుద్ధిలో ఆ ప్రపంచ వార్తనల్ని ఉంటాయి వాటిని ప్రాజెక్ట్ చేసుకున్నాడు ప్రాజెక్ట్ చేసి తను సపరేట్ అయ్యాడు చూసుకున్నాడు ఇప్పుడు ఘటనను నేను తీసుకున్నాను ఏమంటే ఇప్పుడు నేను చూసి ఘటను ఎక్కడుందంటారు ఎక్కడుందా బుద్దిలో ఉందా బుద్ధిలో ఉండాలండి బుద్ధిలో లేకపోతే నేను చూడటం కోట అవునండి ఘటాన్ని చూసి నేను ఎక్కడ ఉన్నాను బుద్ధిలో ఉన్నాను నా చేత చూడబడి ఘటం ఎక్కడుంది బుద్ధిలో ఉంది కాబట్టి ఇప్పుడు కర్త సబ్జెక్ట్ ఎక్కడున్నాడు బుద్ధిలో ఉన్నాడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది బుద్ధిలో ఉంది కాబట్టి బుద్ధియే ద్రష్ట అయినది బుద్ధియే దృశ్యమైనది ఇది జాగ్రత్త వ్యవస్థ యొక్క పరిస్థితి స్వప్నావస్థ ఏమిటంటారు స్వప్నమేంటే కాబట్టి సజీహి బుద్ధితో కూడి వీడు స్వప్న ప్రపంచమవుతాడు ఆ స్వప్న ప్రపంచాన్ని తాను ఒక వ్యక్తిగా అయ్యి మళ్ళీ అధికర బుద్ధి చెందిన సంస్కారం చేతనం దాన్ని చూస్తూ ఉంటాడు అప్పుడు ఇమం లోకం అతిక్రామతి ఈ ఈ జాగ్రత్త వ్యవస్థలో లోకం అండి వీరికి ఒక ఒక భోగానుభవము ఇవన్నీ ఉన్నాయి వీటిని అన్నిటినీ దాచేస్తారు స్వప్నాథలో ఇంకో లోకంలో తెలుపుతారు జాగ్రత్త వ్యవస్థలో సుఖానుభవం ఉందనుకోండి స్వప్నావస్థలో దుఃఖానుభవం ఉండవచ్చు అదర్వే అదర్వే ఆల్సో జాగ్రత్తలో దుఃఖం ఉందనుకోండి స్వప్నంలో సుఖంలో తెలుపుతారు తర్వాత సవా అయమాత్మా బ్రహ్మా విజ్ఞానమయో మనోమయ ఇచ్చాది అయమాత్మా సహ వై అయమాత్మా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ ఈ ఆత్మ ఆత్మ అంటే మీ యొక్క అంతరతమస్వరూపము ఈ అంతరాళములలో లోకులలో మీరు ఏదో అది ఆత్మ ఇప్పుడు మీరు ప్లబ్కి వెళ్లారనుకోండి అయితే సినిమాకి తెలుగు వెళ్ళారనుకోండి తెలుగు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మామూలుగా మామూలుగా కట్టుకునే డ్రెస్ కంటే స్పెషల్ డ్రెస్ వేసుకుంటారు ఇంకా అలంకారాలు అవి చేసుకుంటారు ఏదో ఫ్యాషనబుల్గా తయారయ్యి వెళ్తారు అంటే మీరు ఏదో ఇంట్లో అది మీరు బయట ప్రజెంట్ చేయడం ఈ ప్రజెంట్ సంథింగ్ అదర్ దాన్ వాట్ యూ ఆర్ అట్ హోమ్ ఇంటికి వెళ్తే నింది కట్టుకుని మొదటి కల్లో వేసుకుని ఇంటికి తిరిగి ఎందుకు లైక్ దాట్ యూ వంట్ గో సో కాబట్టి యూ ప్రజెంట్ సంథింగ్ అదర్ దాన్ యువర్ సల్ ది ఫోర్ ది వరల్డ్ అవునండి సో కాబట్టి అక్కడ మీకు పెళ్లిలో మీ వాషం మీ భాష అది ఉందో మీ అసల స్వరూపం అది కాదు మీ అసల స్వరూపం ఇంటి దగ్గర ఉంటుంది ఇది ఇంత దిఃఖావర్తిది ఇంత చూపించిదే కానీ అసలు స్వరూపం ఇంకా ఏదో ఇది మనకు అనుభవంలోకి వస్తుంది కదా అలాగే నేను ఫలానా అని మీరు అనుకుంటున్నారు కదా నేను ఫలానా వ్యక్తిని అని ఒక వ్యక్తిత్వ భావంలో బతుకుతున్నారు అది మీ అసలస్వరూపం కాదని మీకు ఎందుకు అనిపించదు అనిపించాలా అర్థం మొత్తం బతుకంతా దుఖావట్లోనే నడుస్తోంది కదా ఏది నేను కాదో అదే చూపిస్తున్నా కదా సంథింగ్ ఐ షో టు ది పబ్లిక్ అండ్ ఐఆమ్ సంథింగ్ యాల్స్ అంటే వాట్ యూ షో టు ది పబ్లిక్ and what you are. They are two different things. Adelashayamo, it is jīvatāna kodā nula iṣṭhinda. Kabatya neno vaka yaktiga jīvatāna gariputa nāno allāga aritistalli, that in reality I am not a person, I am drahmā. Whatever I am, in reality, then kātmāni keta. Ātmāne padanqa singhita nā. Ieda asale ropa ekada kanapargaya niko, var integral kruṣṭha kanapargaya niko, ade ātmā. Ieda asala <laughs> swaroopamo, అదే ఆత్మ అదే ఆత్మ ఈ ఆత్మ అంటే వీడు అసల స్వరూపము అని అర్థం ఆత్మ అంటే అక్కడ ముద్ద కూర్చున్నాను కాదు వీడు అసల స్వరూపము బ్రహ్మ అంటే పూర్ణము దీంట్లో ఏదైతే అబ్జెక్షన్ అండి ఈ ద్వైత వ్యాధులు వెళ్ళి ఏంటి అబ్జెక్షన్ మీకు దీంట్లో అట్ ఈస్ వాట్ యూ అపియర్ టు ది ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వాట్ యూ ఆర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అంటే వాట్ యూ ఆర్ ఈజ్ ఆత్మ What you appear to be is an individual. What you are is an atma, is the atma, and uh, what you appear to be as an individual, incomplete. Apoor naṁ ga umphara, hegele osu patlupat. What you are atma, adi poor naṁ ga. Good news it is. Adi, you need, a boy, you are a boy, you are a boy, you are a boy. Ani santośan ki, then when you say, investigate you, she's called, No, no, no, poor naṁ ni kaado. Okay? Bahupad-dhāṁ ki vanakati-sīvar ki, వాటిని ఎవరు ధరిస్తుంది కాబట్టి అయమాత్మ బ్రహ్మ సదాత్మా మరి ఇండివిజువల్ ఎవరండదు విజ్ఞానమయో మనోమయ బుద్ధి ఐఎం ఏ ప్రొఫెసర్ అన్నాడు వాట్ ఈస్ దిస్ ప్రొఫెసర్ ఇట్ ఈస్ ది ప్రొఫెసర్ ఫిడ్ ఈ సంథింగ్ మ్యానుఫాక్చర్డ్ బైడీ ఇంటలెక్ తో నుంచి వచ్చిన తత్వ స్వరూపమే కానీ అంతకన్నా ఉంది తర్వాత అలాగే మనోమయ నేను సాదర్ని అంటాడు మరి ఉందో సాదర్ మరి దిస్ ఫాదర్ హుడ్ అని నేర్ఫినా అంటే మనోమయ ఒక ఇమోషనల్ ఉంటే ఆ ఇమోషనల్ లా పట్టుకున్నాడు వీడు అది ఎక్కడ ఎప్పుడో పట్టుకొచ్చాడు దానికి వీడి వీడు ఫాదర్ అంటే ఏదో అలాగంటే ఇమోషనల్ అంటే అలాగే డెవలప్ అయింది ఏదో డెవలప్ అయింది ఇన్సిడెంట్ సో అలా డెవలప్ అయినప్పుడు దాంట్లో వీడి ప్రమేయము ఆ ప్రకృతి యొక్క ధారలో వీడి పాత్ర ఏమీ లేరు But still, our incident of God, he, he, he learned to take himself to be a father. In the case, we are the father Allah's son, father Allah's son, chaat Allah's son, matata Allah's son, and the father of the father of the father. So, his father did not know the truth, his grandfather did not know the truth, this gentleman did not know the truth. Therefore, it becomes knowledge or what? So, He started taking himself to be a father. I am father, father, father. Where is this fatherhood? It is a figment of your imagination. Mano mayaha. I think more than that. I tell the, the, the mano maya person, vijjāna maya person, the nyal allo ātna chanjaya unti lhe. Neaklas laga. Neaklas laga marota. Neaklas laga marota. Akira ima dha bhanga rana. Me in illa pāthini bittya, kandamani ki nācsa dīpātham. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు లేదా అంటే ఐఎమ్ డిమాలిషింగ్ సమ్థింగ్ మేబీ ఐ షుడ్ నాట్ డూ ఇట్ అవుట్ నో మనోమయ విజ్ఞానమయ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన ప్రారంభమైంది ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నేను అలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటే మనోమైనా విజ్ఞానమైన అని ముందుకెళ్ళిపోతే ఎదురుబడి అదే మనోమైన కోసం అంటే ఇంకా బాగా బాగా అర్థం ఏం అర్థమండి మనోమ కోసా అంటే ఏమర్థమండి ఏదేం అర్థం కాలేదు ఉంటే పదంప్రై ఒక బిలి అర్థమైంది జ్ఞానం కాదు ఒక బుల డిఫరెంట్ నాలెడ్జ్ డిఫరెంట్ ఒక అమ్మాయి ఉంది ఐదేళ్ల అమ్మాయి తల్లిదండ్రులు నేర్పుతారు అలాగా అమ్మా అమ్మాయిలే అమ్మాయి కోశము లేదు అని అడిగాడు అడిగితే ఐదు ఉంది ఏడు చదువు అని అడిగారు కోశము విజ్ఞానం ఇంకో కోసము రెండు మూడు కోశాలు చెప్తుంది మూడు కోశాలు చెప్పడం ఈ లోపల బొమ్మ కనపడింది ఆ బొమ్మ తీసుకుని మిగతా కోశాలు చెప్పడం మానేస్తుంది మానేస్తే అప్పుడు ఈ అడిగిన వాళ్ళు చనులతో ఆ దొమ్మ తీసుకుని ఐదుని చెప్పలేదు నేను మూడే చెప్పాను అప్పుడు మిగిలిన రెండే యాడ్ చేస్తుంది సార్ కాబట్టి మనోమయ విజ్ఞానమయ్ పర్సనాలిటీ ఈజ్ అూర్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడియా ఒక ఐడియా లాంటి ఫాదర్ ఫాదర్ ఫాదర్ ఒక ఐడియా వీడి మైండ్ లో ఇంప్లాంట్ అయిపోయి ఉంటుంది వీడి ఐడియా పట్టుకుని చచ్చిపోయే వరకు ఐడియా ఐడియా పట్టుకుంటుంది It never occurs to him. But probably this is not my true nature. Mano mayeha, vijjana mayeha. Emotion to joris te, fatherhood to sin jatis te. Emotion le de, medra botanav. Are you a father? Why, so you are talking with your wife, are you a father? Emotion, a particular emotion must be a father. Why, so, he is not father. But all our emotion is going to happen again. I don't like that emotion. అప్పుడు నేను నీ సాధన కాదంటాడు కాబట్టి ఈజ్ ప్యూర్లీ ఇన్సిడెంటల్ ఇమోషనల్స్ దీ ఈజ్ అ ఫాదర్ ఇమోషనల్స్ ఆఫ్ హీ ఈజ్ నాట్ ఫాదర్ మనోమయ విజ్ఞానమయ దెన్ వాట్ ఈజ్ హీ ఎస్పెన్షియల్లీ ఆత్మా బ్రహ్మ